శోతం విశ్వ ప్రభ పర్షున్న దేవా నీతి మంత్రులు అబ్రాహ్మ దేవ సాకుడు దేవాయకులు దేవానికి సోతం చేసాం దేవ దేవా ఈ దినం అంతా మాకు ఇచ్చిన ఎంతమంది చూడలేక ఉన్నారు నా ప్రభానికి కొందరి విశ్వ ప్రభ అలాగా మీ సహాయం చేసి నడిపించండి నా దీవానికి శ్రోతం ఎక్కడ చూసే అల్లరితనం ఎక్కడ చూసే శాంతిలో జీవితం ఉన్న విశ్వ ఆ దినం కట్క చీకటిలో ఉన్నాం ఇస్తా భయంకర సినిమాల్లో ఉన్న విశ్వప్రభ నీ రాణిబిడని నడిపించి మీ జ్ఞానంతో నింపి మీ తనంతో ని మా సోబుద్ధి తొలగించి మా ప్రాంతం అధికారం మీకేస్తున్నారు ఇష్టప్రభ మీరేలు మని సైతాన్ని దయ్యాలని కాల్చి దురాత్మ కాల్ మీరే మాకు సాయంకుండి మన తల్లి ఇష్టప్రభా ఈ పగడిపిడా ప్రభా మీరే మాకు నడిపించి మనీన్ లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు పాపక్షేమా సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మా నిత్య జీవం దొరుకును క్రీస్తులో అందువలనా ఆలోచించి ఆశిధా క్రీస్తునే అందువలనా ఆలోచించి ఆశిద్ద క్రీస్తునే క్రీస్తు కావాలంటే లోకాషలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తూ ఉండాడు అవిధేయత ఆ శ్రద్ధ అబద్ధలు అల్లరి అసూర్య ఆక్రమం దొరుకును లోకంలో అందువలన ఆలోచించి షిదాం క్రీస్తునే అందువలన ఆలోచించి ఆశిదాం క్రీస్తునే క్రీస్తు కావాలంటే లోకాక్షలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాక్షలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు అలెలు ప్రైజ్ లో బ్రదర్ థ్యాంక్ యూ మనోజ్ బ్రదర్ మీరు ఒక పాట పాడండి బ్రదర్ brother my voice enpisthaleda manoj brother inchunu nanu palinchunu nalinchunu nanu palinchunu evarunu cheyi elchina na yesu cheyiduvadu evarunu cheyi elchina na yesu cheyiduvadu cheyiduvadu cheyi విలువడు ఏసు చేయి విలువడు తల్లి ఆయనే తల్లి ఆయనే పాలించును ఎవరు నన్ను చెయ్యి నా యేసు చెయ్యి విలవద్దు వేద నిమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడు వేళన సమలా ఉన్నప్పుడల్లా వేడుకున్న ఎవరు నన్ను చేయలిచినా నేసు చేయడవడు చేయి విడువడు చెయ్యి విడవడు వేద సమలా ఉన్నప్పుడల్లా వేడుకున్నని కాపాడని వేళన సమలా ఉన్నప్పుడల్లా వేడుకున్నని పాడునే ఎవరు నన్ను చెయ్యలిచినా నయేసు చెయ్యివడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు రక్తం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే రక్తం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే ఎవరు నన్ను చెయ్యి విడిచినా అయేసు చెయ్యి విలువడు ఎవరు నన్ను చెయ్యి వెళినా నేసు చెయ్యి చె విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత no no na puttinade evaru nanu chey velchina na yesu chey vidavadu evaru nanu chey elchina na yesu chey vidavadu chey vidavadu cheyi vidavadu yesu chey vidavadu aamin brother <speaking in Hebrew> jerakala snehi tudaa నా సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువాయ్యారకాళ స్నేహం ది నాయుస్నేహం చిరకాల స్నేహం ఇది నాయస్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయ నీ స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నాయసు నీ స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయనీ స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయ స్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీలలో నను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం కాస్తాలల కన్నెలలో నను మోయు నీ స్నేహం నను దైర్యపరించి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా నా హృదయాన సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నాయసు నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కాల స్నేహం ఇది నాయసు స్నేహం స్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువాయే చరకాల స్నేహం ఇది నాయస్నేహం చిరకాల స్నేహం ఇది నాయస్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా సిక్స్ చాప్టర్ చూద్దాం బ్రదర్ సిక్స్టర్ శోధు మేస ప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం మీరు మాతో మాట్లాడి నాతో మాట్లాడి ఈ ధ్యానం చేస్తే ఈ వాక్యం అని లోతనే సత్యాన్ని మీరు నడిపిస్తాను వాగ్దం చేస్తాం ప్రసిద్ధాత్మ మీతో సరస్వతం నడిపిస్తాను నేనే మార్గం నేనే జీవం అన్నారు ఆ జీవం వాక్యం ఉందో మీరే సత్యం ఉందో జీవం ఇసుప్రభా మాతో మీరు మాట్లాడి అలలియ మా సొబుద్తల నుంచి జ్ఞానం కొట్టేసి ప్రసిద్ధాత్మ సహాయం చేయండి మీరు నడిపించమని మా ప్రభుత్వంతో మీరు నడిపించమని దీని గు రాస్తాను మాకు తెలియవేచమని సైత ఆటగా దెయ్యాలు కాల్చి అలలియ పౌలు కలిగే ఆశ కలిగి ఉన్న మా ఆశా తురచిపరచమని సమీన్ సిక్స్ చాప్టర్ సిక్స్ ఎన్న వచ్చిన బ్రదర్ ఫస్ట్ వర్డ్స్ అలాగైనా ఏమందుము మందము అలాగైనా ఏ మందు కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా ఇక్కడ రూమ సంఘంకు చెప్తున్నాడు ఆ కలోరిసులను మరణించి మూడు దినం లేఖన ఆ కృపాధర మనం రక్షింపబడ్డాం కృపా సత్తం అక్కడ ముద్దు పెట్టుకుంది సతం శిక్ష వేయాల కృపా అంటుంది పోని పోని అంటుంది హలలియా అయితే ఇక్కడ రూమా సంఘంకు చెప్తున్నా కృపా ఇస్తల ముందు మనం పాపంలో నిలిచి ఉండమా చదువు అట్లా అనరాదు అట్లా అనరాదు హలలియా అట్లా మనం హలలియా పాపం కోసం అట్లా అనరాదని రూమా సంఘంకు అక్కడ సంఘంకు అక్కడ రాస్తున్నారు పావులు దేవుని ఆత్మ అక్కడ మన అక్కడ సేవకుడుకు అక్కడ ఆత్మ ధర చెప్తున్నాడు పావులు భక్తుడు అలలియా అట్లా అన్న రాదు పాపము విషయమై చనిపోయిన మనము పాప విషయం మనం చచ్చిపోయినా మనము పాపం విషయం మనం ఏంటన్నా చచ్చిపో చనిపోయినామంట అలలియా మనం చచ్చిపో మనం పాపం ఎచ్చని పాపం అంటే బైబుల్ చూపిస్తుంది అలలియా ఏ గంధంలో చూపా పాపం ధర విడుదల బైబుల్ చూపిస్తే బైబుల్ ధర మనకు విడుదల ఉంది కానీ చదువు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగో జీవించదము ఇలాగ జీవించదు క్రీస్తు యేసునికి బాప్తీస్తము పొందిన మనందరము ఆయన మరణానికి బాప్తీస్తము పొందితమని మీరు ఎరుగురా మీకు తెలియదా అంటే వాళ్ళు తెలియకుండా జీవించినాం యథావిధి జీవించారేమో అలాగే క్రీసెస చచ్చిపోయినాము అట్లానే మనం ఆయనలో ఏసులో చచ్చిపోయి తిరిగి క్రీసెస లేపినాం పాప మిషన్లో చచ్చిపోయి అలాది ఆత్మ ప్రభు ఎట్లు లేచిన మనకు లేపిన పౌలు భక్తులు చెప్తున్నాడు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిన అలా తండ్రి మహిమన క్రీస్తులు మై మనం ఇట్లా లేపబడలు అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు నూతన జీవం పొందిన వారిని నడుచుకున్నట్టు మనము బాప్దేశము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిని అంటే ఏంది ఆయనతో కూడా పాతి పెట్టడి కానీ ఇంతమంది సేకులను బాప్సం అర్థమైన ఏదో బాప్సం ఫోటో దిగుతారు పైనుంచి ఫండ్ వస్తుందో తెలియదు మనకు తెలియదు మొన్న పోయిన పోతే భాషం ఇచ్చింది మూడు ముగ్గురు పిల్లలకు వాళ్ళ బాప్సం ఇచ్చిందంట ఆ పిల్ల కొంచెం పేపర్ వాక్యం పాస్ చెప్తుంటే వస్తుందంట ఇదేంది ఆంటీ చెప్పింది ఒకటి ఇదేంది భాషం ఇచ్చినాక నేను తండ్రి కుమార్ పరిశుభాత్మ భాషం ఇస్తా అన్నాడంట కానీ ఆయన పేరు చెప్పకుండా భాషం ఇస్తున్నాను పేరు ముచ్చినాడు ఆ రికార్డింగ్ చేసి పిల్లలు చూపించింది అయితే అక్కడ పోయి చెప్పినాం వాళ్ళది ఫోటో దిగించు మళ్ళీ అది సిగ్నిచర్ చేసుకుని ఏమో దిగించిందంట అంటే ఏందేం చెప్పినా ఫిలిప్ ఆ నసుంకోరు ఎంతకో ప్రయాస ఎంతో ప్రయాస పడుతున్నాడు పాతని మనం ఉంది ఒక ఆచరణ ఉంది పోయి మొక్క బలి చేయాల బలి ఇయ్యాల బలిచ్చి తన అది రావాలని హరిశీరంలో నసుంకో పోయి ఎంతకో ప్రయాసపడి చేసి వస్తుంటూ ఆయన ఉదయం ప్రభు పై నుంచి చూసి ఫిలిప్ తో దూత మాట్లాడిన తర్వాత దేవుని ఆత్మ ఫిలిప్ తో మాట్లాడి కలుసుకోమని చెప్పినాక ఆ లేఖను వివరించి ఫిలిప్ చెప్పినాడు ఆయనకు ఆశ ఉంది అది తెలుసుకోవాలని ఆశ ఉంది కనుక ఆయనకు దేవుడు చూసిన తప్పకుండా అయినా దేవుడు ఆకర్షించాడు ఆ కనుక ఫిలిప్ చెప్పినాక ఆ రథంలో ఇద్దరు పోతే పోతే లేఖను పరిస్థితి ఉంటే ఫిలిప్ చెప్తాడు ఆయన అడుగుతూనే ఉంటాడు ఫిలిప్ చెప్తూనే ఉంటాడు అతను మనకు తెలిసి ఉంది అపస్కారం అపకరం ఏడైతేండో తెలుసు అంటేది వెంటనే లేఖనతో ఆయన స్వీకరిస్తాడు ఆయన ఫిలీప్ చెప్పిన లేఖనని ఆయన హృదయంలో స్వీకరించినాక ఆయన హృదయం మండుతుంది నాకట్లా కనిపిస్తుంది ఉదయం మండుతుంది ఆయనకు గుర్రపిల్ల వచ్చింది నోరు తెరవకుండా ఆయన జీవం కొట్టేబడింది కనుక ఆయనకు న్యాయం దొరికలేదు ఈయననే గుర్రపిల్ల వచ్చిందంటే ఆయన ఉదయంలో మార్పు వచ్చేసి ఫిలీప్ కంటే ఏమన్న ఆటకం ఉందా ఫిలిప్ బర్త ఇప్పుడు ఆటకం లేదు ఇప్పుడు నేనైతే చెప్పేసినా నడు అని ఇద్దరు దిగి ఆ మురికి నీళ్ళలో పోయి ఆ కాల్వలో అక్కడ భూమి మీద కాలువను బాప్సం ఇచ్చినాక ఆయన అప్రదకానికి సంతోషం లేదు చూడండి అప్రదకానికి సంతోషం ఆచారాలు చేసి వస్తుండే ఎదగోతు ఎప్పుడు ఫిలిప్ బాప్సం ఆయన సంతోషంతో పోయినని అక్కడ బైబుల్ గ్రంథం పరిస్థితులు గ్రంథం రాంది ఆయన సంతోషం తన మార్గంలో వెళ్ళిపోయినాడు ఫిలిప్ ఏం జీవిని అంటే బాసం అంటే ఏంటి ఈ బాసం ఏదో తీసుకోవాలా చేయాలా మళ్ళీ తిని తాగాల అని కాదు అలయా ఈ లోకంలోనూ చచ్చిపోయిన భాషం అంటే క్రీస్ లోనూ బతుకుతున్నాం క్రీస్ ఆ క్రీస్ లోనూ బతకాలను అయితే ఏమంటాడు ఇక్కడ అర్జుడు ఆయన మరణం యొక్క సాదృశ్యం ఆయన ఆయన యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా అలాది ఆయన మనం మనం ఐక్య గరం అంటే ఆయన వారైనా మనం అప్పుడు రకైనా దూరం ఉన్నాం మనం అప్పులకై ఉన్నాం ఈ లోకంలో దూరం ఉన్నాం అలాది ఈ లోకంలో పాపంకు దాసు ఉన్నాం అలాగే సైతానికి కానీ ఆయన ఏం చేసిండ్రు మనం వెతికలే మనం వెతికలే ఎప్పుడువి అనేది మనకు ఆలోచించలే కానీ ఆలోచన కర్త మనం ఏం చేసినా ఏదో స్వార్థ జరా అని ఆక్రహించి అలాది ఈ వాకను తెలివేసి ఏం చేసినాడు బాస్తం ఇచ్చినడు అలాది ఆయన ఆకరించడు నశించిందాన్ని వెతికించి ఏం చేసిన రక్షించినడు అలాది నేను ఎప్పుడు నశించిపోతుండే అలాది విగ్రహాలను ముంగి ఉండే పాపంలో ఎట్టిపోయేటు పోతుండే రకరకాల పోతుండే అలాది నాకు తెలివినే తెలిదు చచ్చిపోతే ఇక్కడ పోతా అని తెలియనే ఈ లోకమే సాక్షాత్ ఈ లోకమే సమస్తం అనుకున్నా కానీ మా అమ్మ అక్కడ పోయి ప్రేర్ చేసుకుంటుంది అంత చేసిన అమ్మ దాచి ఆంటీ మా ఇంట్లో మీటింగ్ పెట్టడం నాకు ప్లేన్ లేడం ఫాస్టింగ్ నేయడం ఆమె మీ ఇంట్లో మా ఇంట్లో కూర్చోండు చేసి చాలా ప్రయాసపడింది ఆమె నేను పోయి కలా బాగా చెప్తుండే రా వినోద్ కూర్చుంటుండే ఈ బాస్తం తీసినాక నాకు భయంకర శోధనలు వచ్చినాయి మా ఇంట్లో నాకు పెళ్లి చేసింది లేదే నాకు పెళ్లి పిల్లగాడు ఆ ఇంటి ఇంట్లోనే చేసిండ్రు కోరిక ఉండే ఆ సిస్తరే పెళ్ళి పిల్ల కాడ చేసి అక్కడ చేసి మన ఇసరక మన పాస్త్రమ్మ చేసి అట్లా అన్న చేసి అలాగ చేసింది భయంకర యోగం దాని తర్వాత డాడీ మరణం అయింక శోధం ఒక్కసారి విషయం చేసినాక పాపం చేయగలను అప్పుడు నేను పెద్ద కొడుకు నేను ఇంగరం పట్టాలా బతుకుంటే మా తండ్రి ఇప్పుడు స్వచ్ఛిపోయింది కదా లేదు మా తమ్ముడు బ్యాప్తం తీసుకోలే ఆయన అది సాయన పట్టి చేసిండ్రు ఈ లో పుట్టించిన నిలబడి చేసిన కాలం చేసిన కావచ్చు చెప్పండి అప్పటి నుంచి తెలుసుకున్న తీసుకోసమే జీవించాలి ఒక తీర్మానం వచ్చిన అయితే ఇక్కడ చెప్తు పౌలు భక్తులు రోమాకు వివరించి చెప్తున్నాడు రోమా సంఘంకి విరించి చెప్తున్నాడు అలా పౌలు ఎట్లా వివరించి చెప్తుండ్రు ఈ కాలంలో పౌలు లేదు దేవుని ఆత్మ వాక్యం మనం వింటున్నాం అన్నదారా ఇన్నికి సత్యం వేస్తుంది మనం ఇది భద్రపరిచి లేఖలు పరించి ఇతరులకు చెప్పాలా ఆ ఏంది తీసుకుంటారు మళ్ళీ పోతుండ్రో ఏం చేస్తున్నారు పునరుద్ధానం సాదృశ్యం ఆయనతో ఐక్యము గలవారమై ఉందము ఆయన ఐక్యం గలవారం ఉండము హలలుగా ఆయన పురుగా మనం ఐక్యం గల లేను ఆయన మనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాపలముకు దాసు కాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు పాపాసు అలా పాపాసురం నిరాదనైపోవాలన్ని మన ప్రాచీన స్వభావము ఆయనతో మన ప్రచీన స్వభావము ఆయనతో కూడా విలువ వేయబడినని జరుగుదును హలలియ మన కోసం ఏం చేసినాడు ఆయన హలలియా ఆయన ఆయన మన కోసం ఆయన శిక్ష ఆయన పొందినాడు ఇక్కడ మన ఎరుగుదును అని చెప్తున్నాం మనం అలా మీరు ఎరుగుదును మనం మనందరం ఎరుగుదుమని ఈ సంఘాన్ని ఏం చెప్తున్నాడు ఈ పావులు భక్తులు చెప్తున్నాడు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అలా చనిపోయిన వాడు పాపం తీర్పు పొంది ఉన్నాడు హలలియా ఇక్కడ మన ఒక శిక్ష ఏసు ప్రభు ఏం చేసినప్పుడు ఆయన తీర్పు దొరికింది ఆయనకు అది అది ఆయనకి ఏం చేసింది న్యాయం దొరకలేదని ఆ పిలిప్ అక్కడ చెప్తున్నారు నర్సం వరకు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మనము క్రీస్తు కూడా మృతులలో నుండి లేచిన క్రీస్తు మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు ఇకను చనిపోడని మరణమునకు ఇకను మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఎరిగి ఆయనకు మరణము ఇంకా ప్రభుత్వం లేదని ఎరిగి ఇంకేమంటాడు మనం ఎరగా జీవించదని నమ్ముతున్నాము ఆయనతో జీవిస్తున్నాం నమ్ముతున్నాం అలా అందుకోసం పాట పాడుతున్నాం దిన దినం చనిపోతున్నాను తీసులో ఇది పౌలకు మంచిగా అర్థమైంది రోమ ఎనిమిది అందరం చెప్తున్నాం మేము మొదిక పిల్లలకి వచ్చినాం మేము అలాది దానికోసం మేము వచ్చినామంటాడు పావులు భక్తులు ఉమా ఎనిమిది అధ్యాయంలో అలలియా దీనం దిన చచ్చిపోతున్నాం మేము అయినా అధికం బిజ్యం పొందుతున్నాం అంటాడు రోమాధ్యాయంలో ఉంటుంది ఎనిమిది ఇరవై నాలుగులో ఏమంటది అధికం విజయం మనకే అలలియా ఎప్పుడు ప్రభు రాకల కమనా విమోచన దగ్గర దగ్గర ఉంది ఇంకా రాకల మనకు అప్పుడే విమోచన ఇంకేమంటున్నా ఆయన చలి పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించిన దేవుని విషయమై జీవించుచున్నాడు అలా దేవుని విషయమై జీవిస్తున్నాను అని చెప్తుండే ఇక్కడ కుమ్మారి కోసం చెప్తుండే ఇంకా ఏమంటాడు అటువలే మీరును పాపము మీరు అటువలే మీరును ఇప్పుడు మీ వాక్యం ఇక్కడ చూస్తే మారిపోతుంది ఇప్పుడు మీరు చెప్తున్నాడు రోమా అంటే రోమ సంఘం అంటే దేవుని రెడే చెప్తున్నా అప్పుడు కూడా మీరు ఇప్పుడు మీకు మీరు చెప్తున్నారు ఇక్కడ పాపము విషయమై మృతులు పాప విషయంలో మృతులు దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు సజీవులు అలా దేవుని విషయంలో క్రీస్తు సజీవులు గాను మీరే ఎంచుకోను మిమ్మల్ని మీరే ఎంచుకోండి ఇప్పుడు చెప్పేస్తున్నాను నేను అంటే మేమే మీరే ఎంచుకోండి అని చెప్తున్నాడు పావులు భక్తులు ఇంక చదివిరాక కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా శరీరకు దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనేన మీ శరీరం అందు పాపముల కుడి అలీయా చచ్చిపోతున్నామంట అలాది పాపం ఇక్కడ చెప్తాడు ఇక్కడ అలా పాపం ఏ లేదంటే ఏం చేయాలా దేవుని వాత్మతో నింపాలా మన శరీం ఏం గరా పరిస్థితి కావాలా అలా అలీయా పరిస్థితి ఇక్కడ చూస్తే పాపం ఏనుకోండి ఇక్కడ మనం చూస్తే ట్వంటీ చూడు రై ఉన్నప్పుడు పాపలు దాసులు ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటరి నీతి విషయంలో నిర్బంధం లేని వారు ఇంకా ఏమంటాడు అప్పటి క్రియల మీకేమి ఫలము కలిగను అప్పుడు క్రియ మీకు ఏం ఫలము కలిగను ఎవరి ఫలం కలిగిందా గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కార అప్పటి నుంచి గురించి మీరు సిగ్గుపడుతున్నారు కారా ఇప్పుడు వాటి అంతము మరణమే వాటి అంతము మరణమే ఇంకేమంటాడు అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి పాపం నుండి ఇప్పుడు విమోచింపబడి దేవునికి దాసులైన అందున దేవునికి మనం ఏమునికి దాసులు అంట దేవునికి దాసులు అంట పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము పరిశుద్ధ కడితే మీకు పలము మన ప్రభు పరిశుద్ధి కలంబన పరిశుద్ధి ఉండాలా ఈ లోకంలో ఈ లోకంలో మాన్య మాన్యముని మండకుండా అలలియా ఎసిట తప్పించుకోవాల మాన్యం నుంచి అలలియా దాని అంతము నిత్య జీవము దాని అంతం నిత్య జీవము ఇంకేమో చెప్తున్నావు వచ్చు జీతము మరణము అలలియ పాపంలో నువ్వు నడుస్తే పాపం వలన జీతం అలలియ పది చేసారి దగ్గర చెప్తున్నా నేను ఆయన లేకుంటే మీ పాపంలో మీరు చచ్చిపోతారంటారు నేనే ఆయన అనుకుంటే అలలియ నేనే ఆయన లేకుంటే అప్పుడు వాళ్ళు షరీకం ఉన్నారు కనుక పాపంలో ఏ సుప్రౌని శరీరంగా గుర్తుపట్టలే ఇప్పుడువి కొంత గుర్తుపట్టే కనుక అలలియా దీన్ని షరీకి చంపాలంటే రోమ్ దంచదు బ్రదర్ రోమా రోమా ఎనిమిది థర్టీన్ బ్రదర్ కఠిన పోగటించదు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా శని పఠించేలా చావవలసిన వారే ఎందు ఆత్మచ్యత శరీకి చంపినీవించేదరు జీవించేదరు హలది ఆత్మ ఎందుకు వస్తుందంటే మన సరస్వత్వం గ్రహించాలా పరిస్థితి జీవించాలా వాక్యంలో మనం మీద పతి దృష్టి మీద శరీరం మీద విజయం పొందాలా అలాది ఇంతకుముందు పాపంలో మనం శరంకు లోబడి ఉండే కానీ శరంకు లోబడి జీవించినాం కానీ ఇప్పుడు అట్లా జీవించే అనరాదు అన నడవరాదు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు అలాది దేవుని ఆత్మచేత నడిపింపబడాలి పౌలు చెప్తుండ్రు దేవుని ఆత్మచేత నేను నడిపింపబడుతున్నా మీరు ఎందరో నడిపిపడతారో అలలియా దేవుని ఆత్మ ఏంది సత్తాన్ని గ్రహించాలా అంతవరకు నడవాలా సంపూర్ణతో పోవాలా సంపూర్ణతో పోవాల సంపూర్ణ సత్యాన్ని గ్రహించాలా ఆత్మ అంటే నేనే మార్గం నేనే జీవన సత్తాన్ని ఈ లోకంలో నడవాలా పాపంని దేశించుకోవాలా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలా అలలియ పౌలు ఇంత టేటగా పెడతాం భాషం అంటే ఏంది ఒకసారి తీసుకున్న కనుక ఏదో నీళ్ళు ములుగాల చేయాలా కాదు అలలియా చెప్పంటే భాషం అంటే ఏంటి నువ్వు ప్రభులో వచ్చేసినావు కదా ప్రభువు ఎట్లా చెప్తున్నావు దాని పరకాల మనం జీవించాలా దానిపైన నడవాలా అని ఎంత అందుకోసం చెప్తూ నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటాడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో నీకు రక్షణ కలిగింది గట్టి పట్టుకో గట్టిగా పట్టుకుంటే నువ్వు పొడగొట్టుకుంటావు ఈ లోకంలో ఈ లోక ఆశ నేత్రాశ జీవమాశ మళ్ళ రకరకాల ఆశ నీ మీద శరీరం మీద కొడుతూ ఉంటాడు వాళ్ళు బాగానేస్తూనే ఉంటాడు అలా అందుకోసం ఏం చేయాలా మనం ఆరాధన చేసి అలాదిగా దేవుని వాక్యం ద్వారా సైతం మీద విజయం పొంది అలాది ఎప్పుడు మనం ఆత్మ నడుచింపబడుతున్నాం దేవుని మనం సంతోష పెడతాం అలాదిగా మనం జీవిస్తాం దేవుడి చిన్న వాక్యం జీవిత ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఎస్ అయ్యానికి వందనాలు తండ్రి ప్రభానికే స్థుతుల నైనా స్తోత్రములు తండ్రి ప్రభా గడిచిన కాలం అంతా తండ్రిని కృపలు మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభ నాయన ని కంటి పాపవలే వలె కాచ్య కాపాడి ఈ దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు నాయనా స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఎస్ఐ నీకే యుగయుగముల కలుగును గాక అలెలియా తండ్రి ప్రభ అవును ప్రభా నాయనా తండ్రి నీ వాక్యానుసారంగా మేము నడుచుకోపోవడమే మేము పాపం చేసినట్టే ప్రభ కాబట్టి ప్రాభ ఒకప్పుడు వాక్యం తెలియదు కాబట్టి రక్షణ తెలియదు కాబట్టి నాయన నీ విదానమే తెలియదు కాబట్టి మా ప్రాచీన స్వభావంను అనుసరించుకొని ఎంతో పాపం చేసినాం ప్రాభ అప్పుడు మేము దాస్యం పాపానికి బానిసల్లాగా ఉన్నాం ప్రభా ఎప్పుడైతే ప్రభా నాయన నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చినావో నేను నీ వాక్యం తెలుసుకున్నాక మేము ప్రాభ ఎప్పుడైతే ప్రభా నాయన మేము నాయన నీ నామంలోకి బాప్ తీసం పొందినామో మీరు ఎట్లా మరణాన్ని జయించిన ఆయన మీరు లేచినారో ప్రభా అలాగే మీ మరణంలో మేము కూడా నాయనా తండ్రి పునరుద్ధానుడై మేము లేచినాం ప్రాభ కాబట్టి మా యొక్క నిత్య జీవం నీ యొక్క పరలోకం మందు అక్కడ స్వాస్థ్యం మీరు భద్రపరిచినారు ప్రాభ కాబట్టే ప్రాభ పాపంలో మేము చనిపోయిన తండ్రి ఈ లోకంలో మాలో మీరే ఉన్నారు ప్రాభ కాబట్టే ప్రాభ నాయన తండ్రిని వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా ప్రాభ కాబట్టి వాక్యము నాయన లేనిదైతే అది మృతమే ప్రాభ ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నావు కాబట్టే పాపం వలన వచ్చే జీతం మరణం అన్నావు కాబట్టి నీ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నిత్య జీవం అన్నావు ప్రభ కాబట్టే నీ వాక్యాన్ని మేము జీర్ణించుకోవాలా ప్రభ ప్రతి దినం ప్రభ ఈ ఆహారం ప్రభ ఇది నిత్య ఆహారం నీ వాక్యమే ప్రాభ దీనిని తిన్నవాడు ఎవడు ఆకలి కొనడు ఆయన ఎన్నటికీ నశించిపోడు ప్రతి ఒక్కరిని నువ్వు లేపుతానన్నావు అంతే దినం కాబట్టే ప్రాభ ఈ జీవమైన ఆహారం సమృద్ధిగా మరో హృదయంలో ఉండాలా ప్రాభ కాబట్టి నీ సారంగా మా జీవితాలు చక్కబెట్టుకోవాలా నాయన ఒకప్పుడు క్రియలు మాలో ఉండొద్దు ప్రాభ ఒకప్పుడు నాయన ద్వేషం చూపించడం కోపం చూపించడం అనేకులని విమర్శించడం నాయన లోకానుసారంగా ఆలోచించి లోకానుసారంగా నడుచుకున్నాం లోక సంబంధమైన ఆశలతో నాయన మేము ఉన్నాం ప్రాభ ఎగలోక మాలినాం కానీ ఎప్పుడైతే నీ రక్తంలో మేము కడిగినామో ప్రాభ ఎప్పుడైతే దాస్యంగా ఉన్న మమ్మల్ని దత్తపుత్ర ఆత్మలుగా మీరు మార్చుకున్నారో మమ్మల్ని మీ కుమారులుగా మీరు చేర్చుకున్నారో ప్రభావ ఇక ఇద మొదలుకొని ప్రభా మేము నిన్నే చూడాలా ప్రభ పైన వాటినే వెతకాలా ప్రభ కాబట్టి మిమ్మల్ని మేము వెతకాలా ప్రభ కాబట్టే ప్రభ రక్షణ పొందిన మేమంతా పరిశుద్ధంగా జీవించాలా ప్రభ నీ దినం వచ్చే వరకు ప్రభ మాకున్న పరిశుద్ధతను మేము కాపాడుకోవాలా కాబట్టే ప్రభ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా ప్రభా వాక్యానుసారంగానే మేము జీవించాలా నా వాక్యం మా హృదయంలో నిండి పొంగి పొరలాల ప్రభ అనేకులు ప్రభాయన మేము ఈ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా ఈ రోజు ఆహారం ఉంది కానీ అది క్షయమైనది ప్రభ ఈ రోజు వస్త్రాలు ఉన్నాయి కానీ అది అపరిశుద్ధ్రమైన వాస్త్రాలు ప్రభ ఈ వాక్యమే జీవము ప్రభ ఈ వాక్యమే పరిశుద్ధత ప్రభ ఈ వస్త్రాలు ఇవ్వాలా ఈ ఆహారం మేము బీదలకు పంచి పెట్టాలా కాబట్టి నీ వాక్యం మేము అనేకులకు బీదలకు ప్రకటించాల విరిగి నలిగిన వారిని దృఢపరచాలా నన్న చరల్లో ఉన్న వారిని విడిపించాలా బంధకాలలో ఉన్న వారిని విడిపించాలా పాడైపోయి శిథిరమైన ప్రతి స్థలాలు మేము ఈ వాక్యమే ప్రభావ మీరు ప్రభా కబట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటాల ప్రభ మేము ఎప్పుడు ప్రభా నాయనా తండ్రి ఎప్పుడైతే మా పాపం విషయంలో చనిపోయినామో మా ప్రాణము ఆత్మ శరీరము నా తండ్రి మీకు సమర్పించుకున్నామో ఇక మీదట మాలో క్రీస్తే జీవిస్తున్నాడు ప్రభ కాబట్టి క్రీస్తు జీవించినప్పుడు క్రీస్తు మాలో బ్రతికినప్పుడు మాతో ఉండి నడిచినప్పుడు ప్రతి మోకాలు నాయన ఎదుట వంగుతుంది ప్రభ ప్రతి నాలుక మీరే రక్షకుడని నాయన ఎందుకంటే ఇది జీవం కలిగిన వాక్ ప్రభ ఎంతటి కఠినమైన హృదయాన్ని ఆయన కదిలించే నాయన శక్తి ఉంది ప్రభ నీ మాటతోనే సృష్టిని సృష్టించినవు తండ్రి కాబట్టి మా వాటల ద్వారా ప్రభ మా వాకు ద్వారా ప్రభ మాలో ఉండి మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు ప్రాభ ఆ రీతిగా మేము ప్రయాస పడాలా ప్రాభ నాయన అనేకులని నీ నాయన మేము చేర్చాలా పరలోక రాజ్యం గురించి మేము ప్రకటించాలా నీ గురించి ప్రకటించాలా ప్రాభ అన్నిలకు నీ సువార్త ప్రకటించాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించు ప్రాభ నీ జ్ఞానం మాకు కుదవలేకుండా అది సమృద్ధిగా ఉన్నప్పుడే ధారాళముగా ఉన్నప్పుడే మేము పంచిపెట్టగలం ప్రాభ కాబట్టి ఈ లోక జ్ఞానము ఈ లోక తలంపులన్నీ కొట్టివేసి నీ తలంపులకు చోటించి నీ జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధి పరచు ప్రభావ నీ కృపలో మమ్మల్ని అభివృద్ధి పరచు ప్రావా అప్పుడే మేము పాపం జోలికి పోం ప్రాభ దాన్ని అసహించుకొని నిన్ను ప్రేమించి నిన్ను సంతోషపరిచేవారులాగా నీ ప్రియకుమారుల్లాగా మేము జీవిస్తాం ప్రభా ప్రతిదీ నా తండ్రి సమస్తం నీ చిత్త మేము నడుచుకుంటాం ప్రభా నీకు తగినట్లుగా మేము జీవిస్తాం మా ఆలోచనలు అన్నీ నీకు తగినట్లుగానే ఉంటాయి ప్రభా కబట్టే ప్రభా నాయన నీ వాక్యంలో ప్రభా మమ్మల్ని అభివృద్ధి పరచు నీ జ్ఞానంలో అభివృద్ధి పరచు నీలో మేము బహుగా ఫలించేలాగా మీరే మమ్మల్ని నడిపించమని వాక్యం ఈ స్వరం మీనించే కలిగింది నేను నమ్ముతున్నాను ఈ వాక్యం ప్రకారంగా నాలో ఏమైనా నీ పట్ల ఆయాసకరంగా ఉంటే నాయన నన్ను క్షమించమని నాయన మీరు కలిగిన సరళత పవిత్రత పరిశుద్ధత నాకు అనుగ్రహించి నన్ను నీ రాకడకు సిద్ధపరుచుకొని నేను అనేకులను సిద్ధపరిచేలాగా అలాంటి కృపగంబడి కృప నాకు సమృద్ధిగా అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధుడు దేవా వేసాయా మీ కృతజ్ఞతలనైనా సర్వన తనకు తండ్రి మీకు వందనైనా ప్రభావ ఈ దినమంతా మీ సేమ నడిపించిన తర్వాత వాళ్ళ సుచితగా మీకు స్తోత్రాలు వేసాయా ముఖ్యంగా ప్రభావ మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం శ్రమకాలం మోసము ప్రపంచం అంతట మోసం తాండవ మారుతుంది ప్రభా తిని మళ్ళీ మనుషుల మీదకి తనుమని మోసపుచ్చు ఆత్మాన్ని మీరే పంపించినారనిషి మళ్ళీ వాక్యం చదివిస్తుంది తండ్రి ఎందుకంటే ఎవరు కూడా ప్రేమిస్తలేరు ఎవరు వాక్యాన్ని స్వీకరిస్తారు ఎవరు కూడా ప్రభావ నామాన్ని స్వీకరిస్తలేరు ప్రభావ రక్షణ సందేశాన్ని స్వీకరిస్తలేరు ప్రాభ కాబట్టి నేను మీరు ఈ లోకం మీదకి తిన్మాలి ఆ యొక్క తిన్మాలి మోసాన్ని మీరు పంపిస్తానని మేము కాబట్టి నేను వాటిని గ్రహించి ప్రభావ మేమందరం మేము బయటికి రాగలిగినాం తండ్రి అనేట్లను కూడా తీసుకొని రావాలా ప్రభావ అటువంటి సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం మా యొక్క తల్మల్ని స్వార్థము ధనాపేక్ష వ్యక్తిగత గుర్తింపు వరకు ప్రయాస పడకుండా మా అహంని మేము చంపుకొని ప్రభావ ప్రతి క్షణం వదకతే పడ్డ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మేము తగ్గించుకోవాల ప్రభావ మా గొప్పతనం కప్పు ప్రయాస పడనేది పడద్దు ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రేమించాలా ప్రతి ఒక్కరిని క్షమించాలా ఓ పత్రిక పదిహేనవ తేదీ ముందు మాకు ఈ విషయాలు జ్ఞాపకం మొదటి పత్రికలో వారిలో అనేక మంది అయితే మన శనిగి కొణిగి నశించిపోయారని శ్రీ సంహారం చేత సంహరించబడ్డారన్నారు ప్రభావ మేము సరగకుండా కొనగకుండా పరిశుద్ధంగా జీవించలాగానే సహాయపడండి తండ్రి సాధు జీవితము సరళతమైన జీవితం మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం నేను ఈ మధ్యాహ్న కాలంలో అందరినీ బలపరచని సరపరచండి మీరు అక్కడ పరిశుభరచుకోవాలి ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక్కొక్కరిగా ప్రార్థించండి స్తోత్రం ప్రభ పరిశుద్ధిడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోనతుడ దేవ కృప అయినా నీకే స్థుతులు స్తోత్రమైనా గొప్ప ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీవలెక్కులు నిలబెట్టుకున్నారు ప్రభా యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారనైనా ఈ యొక్క మధ్యాహ్న సమలోనైనా ధనిత మీరు మాకు బట్టి నీకు వాన ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నయన సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరం యుగ యుగంలో నీకే కలుగుని కాకాల లుయ్య నా ప్రభనాన్ని మీ కృపలో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఎంతగానో ప్రభావ ఆదరించిన విధానం బట్టి నీకు అన్నా ప్రభావ నైనా ఎస్ అయ్య భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రతి దశలోనైనా మీకు మేము విధేయత చూపించాలా ప్రభావ వినయ భయభక్తులతో ప్రభావ ప్రీతికరమైన సేవ మేము చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ కన్నీటి ప్రార్థన మేము చేయాలా ప్రభ ఓ దేవ ఇస్తు ప్రభావ ఎంతో మంది ప్రభావ లోకంలో నశించిపోతుందనైనా ఓ దేవ ఎంతోమంది ప్రభా మార్గం తెలియక ప్రవ్వ ఆ రీతిగానే ఉన్నారు ప్రభావాల అందరినీ ప్రభావ మీకు మార్గంలో మేము నడిపించాలా ప్రభావ అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి నిత్యం మీకు పరిశుధాత్మ నడిపింపుతో మేము నడిపించబడాలా పరిశుధాత్మలు మేము ప్రార్థించాలా ప్రభావ ప్రతి దశలనైనా అనేకులకు ప్రభావ మీ సత్యాన్ని మేము చూపించాలా ప్రభావ అబద్ధ బోధల నుంచి మనుషులందరూ మేము బయట తీసుకొని రావాలా దేవాలయ సేవలు మమ్మల్ని అందరూ నడిపించండి కూడా మేము స్వార్థ ప్రకటించాలా ప్రభావ మీ రక్షణ ప్రణాళికలో మొదటించి ప్రభావ అన్నిలు కూడా మీ ప్రణాళికలో ఉన్నారు ప్రభావ కానీ ఈ రోజు ప్రభ ఎసు ప్రభానైనా ఎవరు కూడా ప్రభ అన్నిలకు చర్చి సిస్టమ్ అన్నిలకు సువార్త ప్రకటించలేని స్థితులు ఉంది ప్రభావ ఓ ప్రభ న తను వాళ్ళందరూ ప్రభ సువార్థ ప్రకటించాలా అనేకులను మీరు చెంతగా నడిపించాలా ప్రాభ అలాంటి జ్ఞానం వాళ్ళకి అందరికీ అనుగించండి ఓ ప్రభావ అనేక ప్రాంతాల్లో ప్రభావ నీ నామరిగైన చోట్లలో ప్రభావ మీ సువార్థ మేము ప్రకటించాలా ప్రభావ అయినా ఏస్త ప్రభావ అనేకులు మీ శిష్యులుగా మేము తయారు చేయాలా మీరు ఆకడ ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభ మాకు ఇచ్చిన తలాంతులు మీ మహిమార్థమే మేము వాడుకోవాలా ప్రభావ ఓ దేవ ఏస్తాయి అనేకులు ప్రభావ వాటిని మానించి అనేకులు ట్రాన్స్ఫామ్ కావాలా ప్రభావ ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయాలంటే సేవలు మమ్మల్ని తరిబిచ్చి నడిపించమని ప్రార్థిష్టం నైనా ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకోండి శత్రు మీద మీరు మాకు అధికారం ఇచ్చిన అయినా అధికారం మీ మయం అర్థమే ప్రతి దశలో తగ్గించుకో మీ కొరకు జీవించాలా ప్రాభ మీరు తగ్గి మేము ప్రభావ ఆ రీతికి జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభావ మీరు హెచ్చింపబడాలా మేము తగ్గింపబడాలా ప్రాభ ప్రతి దశలో ప్రభావ నీ నామం మయం పచ్చబడాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం మీలాంటి మనసు హృదయం తెచ్చేయండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధి నడిపించి ప్రతి చోట మీ కొన్ని కొమ్మలందరూ సాక్షిలో పెట్టుకోండి గొప్పదేవానికి వర్ణాలు ఇస్తాయా అనేకులకు ప్రవణతాన్ని పరిమళ సువార్థనలాగా మేము ఉండాలా ప్రభావ అనేకులను ప్రవణతాన్ని మీ చెంత మీరు నడిపించాలా ప్రాభ ఎన్నో ఆత్మలు మేము సంపాదించాలా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మీరు బహు సమీపంగా ఉంది నేను ఇంకా ఎంతో మంది ఒక రోజుకి ఎన్నో మిలియన్స్ మంది చనిపోతున్నారు ప్రాభ వీళ్ళందరికీ ప్రభావ మీ స్వార్థ మేము ప్రకటించాలా నైనా రీతిగా మీరు నడిపించండి ఆత్మల సంపాదన అనే భారంతోనే ఆ ప్రయాసంతో మేము ముందుకు పోవాల ప్రాభ పన్నింటిని మేము షేధించుకోవాల ప్రభావ శరీర బలం అడ్డొస్తున్న వాడిని షేధించుకు మేము ముందుకు పోవాల ప్రాభ మీకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాతిష్టాం తండ్రి వైషుద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయకు లెక్కలేని బందనాలు కృతజ్ఞతలు స్తోత హజ వైశుద్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలి ప్రభా దేవాస ప్రభా మరి మమ్మల్ని నందిని గృహప్రభ మీ సజ్జులెక్క నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయస్రభ మరి చెప్పిన వాక్యం విషయంలో ప్రభా దేవాస ప్రభా ఇంకా ప్రభా బలహీనత ఉంటే ప్రభా దేవని యొక్క వాకుసారంగా మేము నడుచుకోవాలి ప్రభా దేవాయసు ప్రభా మరి పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని మీరు తెలియజేసిన దేవుడు ప్రభా దేవాయసు ప్రభా మేము పాపం అంటేనే అలాంటి వాటిలో మేము వెళ్ళొద్దు ప్రభా దేవాయసు మేము పరిశుద్ధతగా ఉండాల ప్రభావ అడుగడుగున ప్రభా నీ యొక్క అస్తమా తోడించి నడిపించని ప్రభా దేవాయసు ప్రభా దిన ప్రభా నిన్నే స్థుతించి నిన్నే ఆరాధించాలి ప్రభా అనేక నీ యొక్క సత్యమైన సువాత మేము ప్రకటించే వాళ్ళ లాగా తాను కావాలి ప్రభా అందరికీ ప్రభా నీ యొక్క సత్యాన్ని మేము ప్రకటించేయాలి తండ్రి దేవాయస దేవయసు ప్రభా అభా సువార్త అందబడాలి ప్రభావ వాళ్ళ యొక్క ఆత్మలకు కూడా రక్షణకి రావాల ప్రభా ఏసాని యొక్క ఆత్మకార్యం జరిగించడం ప్రభా దేవా ప్రభా శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చావు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా ఏశాని యొక్క శక్తి ఇంకా ఎక్కువ ప్రభావ మేము ఇంకా ఎక్కువ పొందుకొని ప్రభా అనేకులకు ప్రభా యొక్క సత్యాన్ని ప్రకటించాలి ప్రభావ దేవాని యొక్క కృపలో ప్రతి ఒక్క బిడ మీద నడిపించుకోని ప్రభా బిడల మీద కాపాడండి ప్రభా హాస్పిటల్స్ లలో ప్రభా బిడల ప్రభావ అనేక రోగంలో చేత వాటి బాధపడుతున్నాం ఈశాన్య హస్త వారిని తాకిముటి స్వస్థపరచని ప్రభావ ప్రతి ఒక్క చిన్న బిడ్డల ప్రాణాలను మీరు కాపాడండి ప్రభా రీకే స్థౌతం నీకే ఉన్నదండి దేవాయ ప్రతి ఒక్క బిడ్డ మారు మనిషి పొందాల రక్షణకి రావాలి ప్రభావ ఈశాన్యొక్క ఆత్మకార్యం చెరిగించని ప్రభా దేవా ప్రభా మా ఇండియా దేశాన్ని మొత్తం మీరు కాపాడండి ప్రభా రక్షించని ప్రభా దేవా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దర్శించి మాట్లాడండి ప్రభా ఈ స్తౌతం నీకే ఉన్నదండి దేవాయ అక్క మీ వాయిస్ వినిపిస్తలేదు అక్కన్ మనోజ్ బ్రదర్ ప్రార్థించండి ప్రమాణ దివాణి దినంత సాయం చేసిన నడిపించు నా దివానికి శోతం చేసాం నా ప్రమాణి శోతం చేశాం భయంకర దినాల్లోభ నా దివానికి రాక సమీపించింది నా దివానికి సూతం విశ్వప్రభ అనేకల ప్రభావ కలవరి తిప్పాలయశప్రభ ఆ కలవేశ్వర ప్రభ మా పాపం చాపు రోగలు బిడెది లేచిన యప్రభ హలలించి వాసన చెప్పాలి వాసన హలలియ వాడుకున్న యశ్వ్రభ నా దివానికి శుతం చేశాం ఏ శని వందేశ్వర ప్రభా అలడియా నాది ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయానికి శోధం చేశాను అలలియాశప్రభ ఇంతమంది వైరస్ బిడ్డలు ఉండరు వాళ్ళు ముల్టీ స్వచ్ఛపరచని వాళ్ళవి ప్రభా రక్షణ సందేశం పంపించి రక్షణ తెచ్చని వ్యాక్సిన్ రథానికి పోషించండి ప్రభ మీరే కార్యం చేయండి ఏ బిడ్డలు రక్షణ పొందాలా నా దీవానికి శుతం అలరిగా మా దేశంలో ప్రభా అనేక ప్రభావ సువార్త పోవాలా అనేక సరస్వతం రావాలా నా దీవాన్ని ఖాళించని నా దీవానికి శోతం కేటం తాగకండి కుటుంబంలో నెమ్మది శాంతి చేసి సమాధించని పది బిడ్డ సేవ చేయాలభ సమీపించింది అలరిగా నూతన అభిషేకం నూతన శక్తి తెచ్చని అలాని ఇంకా చూపించి అలాని ఒప్పును ఇచ్చిపెట్టి నీ వాక్యం సార్ జీవితం సాధించి వినిస్తున్నా మన ప్రమే యేసు ప్రభు కృప మన కేటుంబంకు మన తల్లి మన ఎంతో మంది వైరస్ పడిన ప్రతి కృప సమాధానం ప్రతి ఒక్కరు తోడు కాక అమీన్